సరే చిన్నగా ప్రార్థన చేసి సూత్రం సర్వశక్తి సంపృడ మహోనతులకు తండ్రి నీకు వందాలిసయ్య అబ్రహామిసాకి యాకోబ్ల గొప్పదేవ నీకు వందాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారని ఆయన మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నందుకైనా నీకు వందాలి ప్రభావ ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో ప్రభావ మీకు సంధికి మేమందరం వచ్చినాం ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రార్థినాం మీకు పరిశుదాత్మ అభిషేకం మనందరూ నడిపించండి వాక్యం ద్వారా మాట్లాడండి ఇస్తూ ప్రభావ ద్వారా మీరు మాట్లాడండి ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించం పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ హలలుయా సాక్ష్యం ఏంటంటే నేను మొన్న మొన్న దినాన్న ఒక టూ డేస్ టూ డేస్ బ్యాక్ నేను మేస్త్రి పనిచేస్తాను నేను నా పేరు రవి అయితే మేము ఆ హైట్ రేకులు పైన ఒక రేకులేస్తా ఉన్నాం రేకు ఏమైందంటే అది కొత్త రేకులు యాక్చువల్ కొత్త రేకులు అయ్యి మేము వేస్తూ అప్పుడు ఏమైంది దాని మీద రెండు మూడు సార్లు నడిచిన అన్ని లెవెల్ చేసుకుంటూ పోతా కానీ సడన్లీ అది ఏమైందంటే ఆ రేకు మొత్తం మధ్యకి ఇరిగిపోయింది ఇరిగిపోయిన తర్వాత ఇట్లా మన ఇట్లా ఇట్లా మన బెడ్ మీద ఇట్లా పండుకుంటా కదా ఇట్లా ఆ ఒక బస్తాను తీసుకొచ్చి ఏది పై నుంచి కింద పడేసి ఎట్లుంటుంది అట్లా మొత్తం కింద పడిపోయినా నేను పడిపోయిన తర్వాత కొంచసేపటికి నాకు హార్ట్ మొత్తం ఆగిమెంట్ అనిపించింది నాకైతే ఊపిరిలే కనీసం శ్వాస కూడా రాలే ఆ పడ్డ ఏమిటే తర్వాత వాళ్ళందరూ నన్ను తర్వాత నాకు నాకు ఏం ఆలోచన ఏం రాలే కానీ నాకైతే ఒక స్వరం ఏంపించింది నువ్వు ప్రార్థించు అని తర్వాత నేను లేసి ఇక వాళ్ళు లేపింది తర్వాత నా నా నోటి మాట వస్తలేదు నా హార్ట్ మీద చేయి పెట్టుకుని హార్ట్ మీద చేయి పెట్టుకొని నా అవయవాలు అన్నిటితో ఏ సుక్రీస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నా మీరు తిరిగి రెస్టోరెం కాండి రెస్టోర్ కావాలా ఏ అవయవ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కావడానికి వీలేదు అని చెప్పి నేను అట్ట ప్రార్థన చేసిన తర్వాత బ్రెయిన్ నా అవయవంలో ఉన్న ప్రతి నా అంతరంగంలో ఉన్న ప్రతి అవయవంతో నేను మాట్లాడినా ఎప్పుడైతే నేను ఆ ప్రార్థన చేసినానో ఎమ్మిటో నాకు ఊపిరి స్టార్ట్ అయిపోయింది ఈ హార్ట్ ఇత ఫ్రీ అయిపోయింది అప్పుడు అక్కడ బాగా టైట్గా ఉండే ఊపిరాటలేదు నాకు నాకు ఆ వాక్యం జ్ఞాపకానికి ఎందుకంటే మన లాక్డౌన్ లో దేవుడు బయలుపరిచింది ఎందుకు చూడండి దేవుని ఆత్మ అతీతి వాళ్ళు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మలాంటి విధానాలు ప్రవహించి నాకు ఆ క్షణమ గ్యాప్ కనుకొచ్చింది కానీ ఆ ప్రార్థన చేయకపోతే నాకు ఎట్టుండి నాకు తెలియదు కానీ దేవునికి స్వరం వినిపించింది ఆ టైంలో ప్రార్థించమని తర్వాత నేను ప్రార్థించగానే నాకు రిలీజ్ అయిపోయింది తర్వాత నోటి మాట రాలే నేసి కూర్చోబెట్టిన తర్వాత నేను పలుకుతున్నా నాకు వస్తుంది ఆ స్వరం తర్వాత కూర్చోబెట్టిన తర్వాత వాటర్ తీసుకొచ్చిన వాళ్ళు ఆ నీళ్ళుకు ప్రార్థన చేసిన ఆ జలంతో నేను ప్రార్థన చేసిన ప్రభా ఇక జలాన్ని మీరు రక్తంగా మార్చండి ఆ జలంతో మేము మాట్లాడాలి ఎందుకంటే ఆది కాను మొదటి అధ్యయంలో ఇరవై ఒకటి వచ్చిన ఉంది జలంలో నుంచి దేవుడు అన్నిటి అయి వాక్యం నాకు అవన్నీ జ్ఞాపకానికి వచ్చింది ఎమిటెమిటి తర్వాత ఆ వాక్యం బట్టి నేను ప్రార్థన చేసినా ఆ వాటర్ ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని నేను తాగినానో అప్పుడు కొంచెం నాకు మాట స్టార్ట్ అయింది ఆ క్షణం అసలు నాకు ఎట్ల అది అది ఊహించుకుంటే నాది అక్క ఉంది కానీ ఆయన కాపాడింది ప్రభు చూడండి అదే నాకు అనిపించింది ఆ అలాంటి ప్రార్థన అలాంటి ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కదా ఆయన వాక్యంలో జీవం ఉంది కాబట్టి మనం వాక్యాన్ని మనం వాడాలా మనం వాటిని వాడాలా ఇతర జీవితాల్లో వాడాలా నీ సొంత జీవితంలో కూడా వాడుకోవాలా ఆయన మైమి కొరకు వాడుతాం మనం ఆ ప్రార్థన చెప్పి నేను చేసినాను తర్వాత భయం అది అది పడగానే అసలు గుండెలు అదిరినట్టు అనిపించి మొత్తం షట్ డౌన్ అయిపోయింది నేను ప్రార్థన చేసిన తర్వాత భయం మీద కూర్చున్న తర్వాత అప్పుడు అప్పుడుదాకా నేను మామూలుగా ఉన్నా మాట స్టార్ట్ అయిన తర్వాత ఇక మా వాళ్ళు ఫోన్లు చేస్తే అందరూ అడవుడికి వచ్చేసిండు వచ్చేసి నేను ఇంటికి తీసుకెళ్ళమంటే ఇంటికి వచ్చిన నేను బడి మీద కూర్చున్నా కూర్చున్న మాములు స్టేబుల్గా ఉన్నా అప్పుడు టైం చూస్తే వన్ థర్టీ అరే వన్ థర్టీకి పేరు స్టార్ట్ అయిందని చెప్పి కాల్ కలుపుతాను అందరికీ మా వాళ్ళు ఫోన్ తర్వాత కలుపుతూ ముందు ఫోన్ పక్కన పెట్టి అని చెప్పాను తర్వాత మళ్ళీ సరే అని చెప్పేసి ఇంటికి తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక ఇంజక్షన్ వచ్చిండు తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ ఎంత వామింగ్స్ అయ్యిందని అడిగిండు అయితే వామింగ్స్ ఏం కాలేదు కానీ అప్పుడైతే నేను ఆ ప్రార్థన చేసిన అప్పుడే దేవుడు నాకు స్వస్థత ఇచ్చింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఉంది వాళ్ళందరూ వచ్చి ఇవన్నీ చూస్తున్నారు నడువులు లేమని ఇరిగినియా ఎనికి అని చూస్తున్నారు కానీ ఒక ఎనికి కూడా ఎలే ఒక నడు నడువుకి ఏం కాలేదు ప్రభు కాపాడి కాబట్టి దేవుడు ఆ రీతిగా నన్ను కాపాడం ఆ శోద దేవుడు నాకు విజయం ఇచ్చండు సైతాన్ని ఓడిపోయింది వాడు అలూయా ఇది థడ్ టైం లేదు ఒకసారి కార్ వచ్చేసి మీకు లాక్డౌన్ లో కార్ వచ్చేసి మూడు పొడితేలుచుకొని నా ముందు వచ్చి పడిపోయింది ఒకసారి అక్కడ ఆ రీతిగా దేవుడు మనకు కాపాడింది హలలుయ్య ఆ టైంలోకి ఏ రోజు అయితే పరిస్థితిని ఊహించుకుంటే ఏ రోజు అయితే ఏమో చెప్పలేం కానీ ప్రభు మనకు కాపాడింది అనే కృప హలలుయ దేవుడికి చిన్న సాక్ష్యం జరిగింది నాకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు ఈ వాక్యం వింటున్న మీ అందరినీ ఆయన కృపా సమాధానం మీ అందరికీ సదాకాలం తోడై గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మహాపరిషుతుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవ ఏసయ్యా వందనాలు ప్రభు తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి రవ్వ ఈ గడిచిన కాలమంతా నాయనా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు కంటి పాపవలే కాచి కాపడి ఈ యొక్క దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవులెక్కలో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎస్ అయ్యా నీకే యుగయుగములు కలుగునుగాక హలెలుయా తండ్రి ప్రవ్వా ఇది అని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా ప్రవ్వా అని ఆయన నీ స్వరం నువే మాతో మాట్లాడమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మేన్ ఆ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనము ఇక్కడ ఏముందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు అగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అల్లెలుగా చూడండి మన ప్రభు యేసుక్రీస్తు తండ్రే మనకి స్థుతింపబడును గాక ఎందుకంటే ఆయన స్థుతింపబడాలంటే ఆయన మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చిండు అంటే పరలోక రాజ్యంలో ఆయన ఎదుట మనం ఉండాలా మనమంతా ఆయన ఉండాలా చూడండి లోకమంతా ఆయన రాకమునుపు అంతా పాపంతో ఉండింది మనుషులందరూ పాపంతో ఉన్నారు చూడండి ఒక్కరు కూడా పరిశుద్ధంగా లేరు ఒక్కరు కూడా ఆయన ఎదుట ఉండడానికి అర్హత లేదు కాబట్టి ఆయన ప్రేమ ఇచ్చి మనల్ని ఆయన మరణం ద్వారా మనకి ఏమి ఇచ్చిండంటే పరిశుద్ధపరిచి మనకు ఆశీర్వాదం ఇచ్చండు మనకి నిత్య జీవం చూడండి పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధ పరిచండు అందుకే దేవుడు స్థుతింపబడును గాక అలాగే ప్రతి విషయమైనా చూడండి కీడుల నుంచి సోదల నుంచి ఎన్నో మరణగండాల నుంచి మనల్ందరినీ తప్పించి ఈ దినం మనల్ని కృపలో ఆయన కాచి కాపాడి దేవుడు కాబట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు యుగ కలుగును గాక చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనము ఎట్లా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనిను చూడండి ఆయన ఈ సృష్టి మొత్తము సృష్టించక మునిపే ఆయన ప్రణాళిక మన పట్ల ఎట్లా ఉందో ఆయన ప్రేమ చేతనే మనల్ అందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన దయగలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు ఆయన కరుణ కలిగిన దేవుడు కాబట్టి చూడండి మనము తన ఎదుట ఎట్లా ఉండాలంట నిర్దోషులమై ఉండాల పరిశుద్ధంగా ఉండాలా అంటే ఎందుకు ఆయన ఎదుట నిర్దోషులమై ఉండాలంటే ఈ లోకంలో అందరూ పాపంలోనే జీవించినారు అందరూ పాపంలోనే ఉన్నారు కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించండు చూడండి ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించి ఎన్నో అవమానాలు భరించండు ఎంతో శ్రమను సహించండు ఆయన ఎంతగానో దూషించకపోయినా దూషించండు ఆయనని శిలువు మరణమేసిండు ఆయన రక్తము మన కొరకు పెట్టిండు ఎందుకు ఆయన మనల్ని ప్రేమ చేత ఎన్నుకున్నాడు ఎందుకంటే మనమంతా ఆయన ఎదుట ఉండాలా మనల్ని ఆయన ఆశీర్వదించిండు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో మనం బ్రతికినా మనం మరణిస్తే మన శరీరం ఈ భూమిలోకి వెళ్ళిపోతుంది కానీ మన ఆత్మ మాత్రం మన ప్రభు ఎద్దకి వెళ్తుంది ఆ ఆశీర్వాదం మనకు అనుగ్రహించండు ఈ శరీరం నశించిపోయినా కృంగిపోయినా కానీ ఆత్మ నశించిపోదు ఆత్మ ఆయన ఎదుట ఉండాలంటే ఇక్కడ మనం పరిశుద్ధంగా జీవించాలా కాబట్టి ఆయన మరణంలో మనం పాలు పొందాలా ఆ మరణంలో పాలు పొందితేనే మన పాపములకు విమోచన మన ప్రతి పాపములకు అపరాధముకు క్షమాపణ ఆయన మరణంలో మనం పాలు పొందినప్పుడే అందుకే మన ప్రభు చూడండి ఈ లోకం కొరకు ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు మనందరినీ కాబట్టే చూడండి ఆయన ఎంత దయగలిగిన దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు చూడండి మనము ఎంత మాత్రము ప్రాయాసం లేకుండా మన ప్రాయాసం అంతా ఆయన భరించండు చూడండి ఆయన శమలు అనుభవించండు ఆయననే నిందల పాలయండు ఆయననే రక్తం చెందించండు మనకి చూడండి ఎంత సింపుల్ గా ఆయన ఆశీర్వాదం మనకి ఎట్లా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకి ఇచ్చిండు కాబట్టి మన ప్రభువే స్థుతింపబడును గాక ఎపస్విలు రాసిన పత్రిక ఒకటో అధ్యం ఏడో వచనంలో ఏముందంటే దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఆయన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది చూడండి ఆయన రక్తము మనకు విమోచన చూడండి ఆయననే మన అపరాధములు క్షమించిండు కాబట్టి మనల్ని ఆయన ప్రేమించిండు కాబట్టే చూడండి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించండు ఆయన మరణాన్నే మన కొరకు త్యాగం చేసిండు కాబట్టి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము ఆ రక్తంలో కడగబడిన మనము ఆయన మన పాపములన్నీ క్షమించిన మనము మనము ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలా మనకి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను ఆయన తిరిగి మన యొద్ధకు వచ్చే వరకు అదే పరిశుద్ధత మనం చివరి వరకు కాపాడుకోవాలా చూడండి మనకిచ్చిన తెల్లని వస్త్రాలను చివరి వరకు ఆ తెల్లని వస్త్రాలను అంటే మన పరిశుద్ధమైన జీవితము ఆయన మన ఎదుట వచ్చే వరకు మనం ఉండాల కాబట్టి చూడండి ఆయన రక్తము వలనే మనకు విమోచనము నీ పాపాలకు ఈ లోకంలో ఎవరి పాపాలకైనా విమోచన రావాలా వాళ్ళ పాపాలకు క్షమాపణ రావాలంటే ఈ నిజమైన దేవుణ్ణి వాళ్ళు అంగీకరించి ఆయన నామంలో రక్షణ పొందాలా ఆ రక్షణ పొందినప్పుడే వీళ్ళకి నిత్య జీవం వీళ్ళకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది చూడండి పరలోక రాజ్యంలో వీళ్ళు ఉంటారు కాబట్టి మనలందరినీ మనమంతా రక్షణ పొందిన వాళ్ళమే కాబట్టి రక్షణ పొందిన మనము మనకి ఇచ్చిన రక్షణను చివరి వరకు మనం కాపాడుకోవాలా చివరి వరకు మనం పరిశుద్ధంగా జీవించాలా కాబట్టి మనకి ఆయన రక్తము వలనే మనకు విమోచన వచ్చింది ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అలాగే మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చినాం కూడా ఇక్కడ ఇదే ఇది కూడా ఇలానే చెప్తుంది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని వాసులుగా చేసాను చూడండి అంధకార సంబంధమైన క్రియలే కదా ఈ శరీర క్రియలన్నీ మనలో ఉన్న ప్రతి పాపము చూడండి అంధకారం చీకటి మన జీవితం కాబట్టి ఈ లోకంలో మన చీకటి జీవితాన్ని ఆయన వెలుగుగా మార్చండు చూడండి పాపంలో ఉన్న మన జీవితాలని ఆయన పరిశుద్ధంగా మార్చిండు కాబట్టి చూడండి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసిండు మనల్ని హక్కుదారుడిగా పెట్టిండు అంటే మనల్ని ఆయన ఎంతగా ప్రేమించండు మన పట్ల ఆయన ప్రణాళిక ఆయన ప్రేమ చూడండి ఎంతగా ఉందో కాబట్టి ఆయన నీ కొరకు మన కొరకు ఆయన మరణించిన ఆ యొక్క త్యాగాన్ని ఆ యొక్క రక్షణని మనము చివరి వరకు ఆయన ఎదుట మనం కాపాడుకోవాలా అంటే మనం ఎప్పుడైతే రక్షణ పొందినాక మన పాపములన్నీ కొట్టివేసి దేవుడు క్షమాపణ ఇచ్చిండో విమోచన ఇచ్చిండో అదే పరిశుద్ధత ఆయన ఎదుట నిలబడే వరకు మనం కాపాడుకోవాలా కాబట్టి చూడండి తులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనము ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది చూడండి మన ప్రభు చూడండి మన యేసుక్రీస్తు తండ్రి వలనే మనకి విమోచన వచ్చింది ఆయన మనకు పాప క్షమాపణ వచ్చింది కాబట్టి నువ్వు దేవుణ్ణి తెలుసుకొని మనం రక్షణ పొంది మనం బాప్తిసం పొందిన తర్వాత మనం పరిశుద్ధం తర్వాత ఇంకా మనం పర్ఫెక్ట్ అని అనుకోవడానికి లేదు ఇక్కడి నుంచి నువ్వు ఎట్లా మళ్ళీ నీకు నూతనమైన జన్మ ఇచ్చిండు మళ్ళీ నువ్వు ఒక శిశువులాగా జన్మించినావు కాబట్టి ఈ జీవితంలో నువ్వు ఎట్లా జీవించాలా మనం ఎట్లా పరిశుద్ధంగా ఉండాలా ఒక జీవితం నిది అది మరణం అయిపోయింది ఆ మరణంలో నుంచి నువ్వు మళ్ళీ లేచి బ్రతికినావు మళ్ళీ శిశువులాగా ఈ లోకంలో ఆయనలో జన్మించినావు కాబట్టి చూడండి అదే పరిశుద్ధత నువ్వు చివరి వరకు మనం కాపాడుకోవాలా చివరి వరకు మన పరిశుద్ధతను మనం పోగొట్టుకోవద్దు ఎందుకంటే ఒకసారి మనము ఆయనలో పాపాలు ఒప్పుకున్నాము ఆయన క్షమాపణ బొందుకున్నాము మనం పరిశుద్ధ పడినాం కాబట్టి తిరిగి మనం ఎట్లా పరిశుద్ధంగా జీవించాలంటే ఈ జీవమైన వాక్యం మన హృదయంలో ఉండాల ఆయన ఆజ్ఞలో నడుచుకునే ప్రకారంగానే జీవించాల ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అంటే ఆయన వాక్యం ప్రకారంగా జీవించకపోవడమే పాపం చూడండి మళ్ళీ మనం తిరిగి అదే పాపము మనం చేయొద్దు కాబట్టి ఆయన ఏం చెప్తుందంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి మొత్తానికి ఆయననే దేవుడు ఆయన ఒక నోటి మాట వలనే ఈ లోకమంతా ఏర్పడింది కాబట్టి వీటన్నిటికీ ఆయననే దేవుడు వీటన్నిటి మీద ఆయనకే అధికారం ఉంది మన ప్రభు కాబట్టి నువ్వు రక్షణ పొందిన మనము ఎందుకంటే రక్షణ మనకి ఎందుకు అవసరం అంటే మన పాపాలకు క్షమాపణ కావాలా చూడండి మనం చేసిన ప్రతి అంధకార సంబంధమైన క్రియలన్నిటి నుంచి నువ్వు వెలుగుగా మారాలంటే ఈయన నామంలో నువ్వు రక్షణ పొందినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి అందుకే మనం రక్షణ పొందినాం కాబట్టే మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకున్నాం ఒప్పుకొని రక్షణ పొందిన మనము మళ్ళీ శిశువులాగా జన్మించిన మనం ఎట్లా జీవించాలంటే చూడండి ఒకటో పేతృకు రాసిన పత్రిక ఒకటో పేత్రుకు రచన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఎట్లా ఉందంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులయ్యుండు అని రాయబడి ఉన్నది చూడండి మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం ఆయన పిల్లలం ఆయన నామంలో రక్షణ పొందినాక మనమంతా ఆయన కుమారులము కుమార్తెలము కాబట్టి మనలందరినీ ఆయనను పోలి నడుచుకోమన్నాడు కాబట్టి చూడండి ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నువ్వు నేను కూడా పరిశుద్ధంగా జీవించాలా కాబట్టి చూడండి కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు చూడండి మన దేవుడు పూర్వపం అంటే రక్షణ పొందినప్పుడు మనలో కోపం ఉంటది ద్వేషం ఉంటది అసూయ ఉంటుంది చూడండి మనం శత్రువులను కూడా ప్రేమించలేము ఎదుటి వారితో సమాధాన పడలేము అలాంటి జీవితం మనం జీవించినాం ఎంతోమంది మీద నిందలేసినాము వాళ్ళని దూషించినాము వాళ్ళని అవమానపరుచుంటాము మనము ఎంతగానో శరీర క్రియలతో ఎన్నో పాపాలు చేసి అవన్నీ మన అంధకారమైన జీవితాన్ని ఆయన ఏం చేసిండు వెలుగుగా మార్చిండు ఇప్పుడు మనం వెలుగు సంబంధులం అంటే మనమంతా ఆయన బిడ్డలం కాబట్టి చూడండి ఆయన మనకేం జరుగుతుందంటే మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ఒకప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినప్పుడు నువ్వు జీవితము ఎట్లా జీవించినవో అలాంటి జీవితం మళ్ళీ మనం తిరిగి చెయ్యొద్దు చూడండి రక్షణ పొందక మన జీవితం వేరు రక్షణ పొందినాక మన జీవితం వేరు నువ్వు రక్షణ పొందక ముందు ఈ లోకస్తుల్లాగా ఉన్నావు చూడండి ఎప్పుడైతే ఆయనని దేవుడిగా నువ్వు అంగీకరించినవో ఆయన నామంలో నువ్వు పాపాలని ఒప్పుకొని రక్షణ పొందినవో ఇప్పుడు నువ్వు ఆయన కుమారుడవి కుమార్తెవి కాబట్టి ఇప్పుడు నువ్వెవరి ఆధీనంలో ఉన్నట్టు ఆయన ఆధీనంలో ఉన్నావు కాబట్టి ఆయన మనకేం చదువుతుందంటే సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండాలా అంటే ప్రతి విషయంలో మనం పరిశుద్ధంగా జీవించాలా అది ప్రతి విషయంలో కానీ మనం ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ పనుల్లో కానీ ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా మన నోటి మాటలు కావచ్చు మన చూపులు కావచ్చు మన నడుచుకునే విధానం కావచ్చు మనం ఏదైనా పరిశుద్ధంగానే ఉండాలా ఎందుకంటే నువ్వు ఆయన ఏం చెప్తుందంటే సమస్త ప్రవర్తన ఎందు మనం పరిశుద్ధులై ఉండాలా నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నీకు ఆయన పరిశుద్ధతని మనం పోగొట్టుకున్నట్టే మనకిచ్చిన ఈ తెల్లని వస్త్రాలను మనం ఏం చేసుకున్నట్టు ఈ లోకమాలిన్యం అంతా మురిగితో దాన్ని అపవిత్రపరుచుకున్నట్టే కాబట్టి ఎందుకు దేవుడు చెప్తుందంటే మనము సమస్త ప్రవర్తన ఎందు మనమంటా పరిశుద్ధులుగా ఉండాలా కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ వాక్యం మనలో ఉండాలా ఆయన చెప్పిన ప్రతి మాట ప్రతి ఆజ్ఞ మనం అనుసరించి నడుచుకోవాలా కాబట్టి ప్రతిదీ మనము ఆయన మీద ఆధారపడిపోవాలా ఎందుకంటే మనకు తండ్రి ఆయననే కాబట్టి ఈ లోకంలో మన తల్లులు ఉండొచ్చు తండ్రులు ఉండొచ్చు ఎవరైనా ఉండనే కానీ నువ్వు రక్షణ పొందినాక నువ్వు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినావు నువ్వు ఆయన రాజ్యంలోకి నువ్వు వాసులుగా వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోకస్తులాగా మనం జీవించొద్దు కాబట్టి మన ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే సమస్త ప్రవర్తన ఎందు మనం పరిశుద్ధంగా ఉండాలా మన ప్రవర్తనే ఎదుటి వారిని రక్షణలోకి నడిపిస్తుంది చూడండి మనం ప్రవర్తన సరిగా లేకపోతే రక్షణ పొందలేరు చూడండి మన క్రియలు ఎలా ఉండాలా దేవుని దృష్టిలో గొప్పవిగా ఉండాలా కాబట్టి చూడండి ఒకటో పేత్రుకు రాసిన పత్రికలు రెండో పేత్రకు రాసిన పత్రికలు పన్నెండో వచనం చూడండి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనం వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందా రహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉండాలంటే మనలో ఆత్మఫలములు ఉండాలా మనలో ప్రేమ ఉండాలా మంచితనం ఉండాలా సమాధానం ఉండాలా దీర్ఘశాంతం ఉండాలా దయాలుత్వం ఉండాలా ఆశా నిగ్రహం ఉండాలా ఇవి ఉంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండగలదు ఇవన్నీ ఆయనలో ఉన్నాయి చూడండి మన ప్రభులో ఉన్న ఇవన్నీ ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన అభిషేకము పరిశుద్ధాత్ముడు అభిషేకం నీలో ఉంటే నువ్వు అప్పుడే అందరితో ప్రేమగా మాట్లాడగలవు చూడండి అందరితో మనం సమాధాన అందరి పట్ల మనము ఈ జీవమైన దేవుని వాక్యం చెప్పి మనం రక్షణలోకి నడిపించగలము కాబట్టి ఎందుకు ప్రభు ఆ మాట మనం చెప్పిండంటే నిన్ను నీ పొరుగు ప్రేమించమంటే చూడండి ఎందుకు పొరుగు వారిని మనం ప్రేమించాలంటే నువ్వు నువ్వు ఎట్లా అయితే పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది నువ్వు పరిశుద్ధమై ఆయన ఎదుట ఉన్నావో నువ్వు ఎట్లా అయితే కాపాడుకున్నావో అది అందరు కాపాడుకోవాలా కాబట్టి అందరి పట్ల మనకి ఆ ప్రయాసం ఉండాలా కాబట్టి అందుకే ప్రభు చెప్తుంది ఏంటంటే మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలా ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలా ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకోకపోతే ఆయన ఆజ్ఞ అతిక్రమిచ్చి మనం ఉంటేనే మనం ఆయనకు దూరం అయిపోయినట్టు కాబట్టి మనము ఎంతో భక్తితో ఉండాల భక్తి ఎట్లా వస్తది ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడే వస్తది మనము ఆయనతో ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి భక్తితో ఉండాలా ఎంతో జాగ్రత్త గలవరై ఉండాల ఆయన దృష్టికి మనము నిష్కలంకులుగా ఉండాలా నిందా రహితులుగా మనం ఉండాల కాబట్టి నిందా రహితులుగా మనం ఉండాలంటే మన ప్రవర్తన పరిశుద్ధమైనది ఉండాల మన క్రియలు ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాల కాబట్టి కాబట్టి ప్రభు చెప్తుంది ఏంటంటే మనము శాంతము గలవారై ఉండాలా ప్రతి విషయంలో ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలా మనకిచ్చిన రక్షణను ఆయన మనకిచ్చిన ఆశీర్వాదమును మనం చివరి వరకు పోగొట్టుకోకూడదు కాబట్టి మనం రక్షణ పొందినాక మనము ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలా అంటే ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలా కాబట్టి యును రాసిన పత్రికలో ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఏం చెప్తుందంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు కాబట్టి క్షయమైన ఆహారం అంటే ఈ లోకానుసారమైన ఆహారం మనకు అవసరం లేదు అది మనల్ని నశింపజేస్తుంది ఈ లోకానుసారమైన జీవితము మనల్ని నశింపజేస్తుంది కాబట్టి అక్షయమైన ఆహారం అంటే మన ప్రభువే ఆయన నీలో ఉంటేనే మనం బ్రతకగలం ఈ గడియల్లో ఈ చివరి కాలంలో ఆయన రాకడ సమయంలో ఈ శ్రమల దినాల్లో ఆయన మనలో ఉంటేనే అంటే ఆయన వాక్యమే ఈ ఆహారం కాబట్టి ఈ ఆహారం కొరకు మనం కష్టపడాల కాబట్టి వాక్యాన్ని మనము ప్రతి లేఖనాలు చదవాల ప్రతి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా మన క్రియలు ఎలా ఉన్నాయి చూడండి అవన్నీ మన జీవితాలన్నీ వాక్యం మనం పరిశీలించుకొని మనం పరిశుద్ధంగా జీవించుకోవాల కాబట్టి రక్షణ పొందిన మనకు చూడండి ఆయన వచ్చే వరకు ఎక్కడ చిక్కకుండా మనం కాపాడుకోవాలంటే మనము దేవుని వాక్యంలో దినదినం మనము అభివృద్ధి పొందాల ఈ వాక్యమే మనకు ఆహారం ఆత్మలో మనం బ్రతకాలంటే ఈ వాక్యం ఉంటేనే మనం బ్రతకగలము దానిలోనే మనం జీవించగలం కాబట్టి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును కాబట్టి మన దేవుడే మనకి ఆహారం ఆయన వాక్యమే మనకి ఆహారం ఈ ఆహారం మనలో ఉంటే మనం ఆత్మలో ఎంతగానో బ్రతుకుతాం అంటే శారీరకంగా మనం ఎన్ని శ్రమలు వచ్చినా మన ఆత్మ మనకు ప్రభు దగ్గరే ఉంటుంది ఆయన ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి దేవుడు మనకేం జరుగుతుందంటే వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనని అడగ అడగగా ఏసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియని వారితో చెప్పాను కాబట్టి ఆయన ఎందు మనకి విశ్వాసం ఉండాలంటే ఈ వాక్యం మనలో ఉండాల కాబట్టి ఆ వాక్యం కూడా క్రీస్తు కలిగిన మాటలే మనలో ఉండాల మనలో విశ్వాసం ఉండాలంటే దేవుని వాక్యమే మనలో ఉండాల ఆ వాక్యం మనలో మొలకెత్తి అది ఫలించినప్పుడే మనం ఎక్కడ కలవరపడము దేనికి భయపడము దేనికి మనము అవిశ్వాసం పెట్టము ఈ లోకంలో ఎంత శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కానీ వాటన్నిటిని మనం ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలము చూడండి ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఈ లోకంలో ఉన్న ఏది మనల్ని బ్రతికించదు ఈ లోకంలో ఎంతో ధనవంతులు ఎంతోమంది ఉన్నా కానీ చాలా మంది మనం చూసిన వాళ్ళంతా మరణించినారు ఎందుకంటే వాళ్ళకున్నది ఏది వాళ్ళని కాపాడలేదు ఒక మన యేసు ప్రభు యొక్క కృపనే మనల్ని కాపాడుతుంది చూడండి ఆయన కృప ఉంది కాబట్టే ఎంతోమంది మన ఎదుట చనిపోయినా కానీ మనం సజీవ లెక్కలో ఉన్నాము ఈ సజీవమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాం ఆయన స్వరం మనం వెలగనుతున్నాం చూడండి ఆయన కృపచేతనే కాబట్టి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచాలంటే ఆయన వాక్యం మనలో ఉండాల ఆ వాక్యానుసారంగా మన జీవితాలు ఎట్లా ఉన్నాయి మనం ఎట్లా నడుచుకుంటున్నాం అని మనము ప్రతి దినము పరిశీలించుకోవాల మన ఆత్మ ఎలా ఉంది మన మన స్థితి ఆయనలో ఎట్లా ఉంది కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది దేవుని దృష్టికి నిష్కలంకంగా ఉందా నిందారహితంగా ఉందా అసలు పరిశుద్ధంగా ఉందా లేదా అనేది మనము ప్రతి దినము ఆయన ఎదుట మనం అడిగాల అప్పుడే ఆయన మాట్లాడతాడు వాక్యం ఆ వాక్యం విన్నప్పుడు ఆ నువ్వు విన్నప్పుడు ఏం చేస్తావంటే ఆ శరీరంలో ఉన్న ఆ బలహీనత వాటి నుంచి నువ్వు విడుదల పొంది నువ్వు ముందు వెళ్ళగలవు అన్నట్టు కాబట్టి ఎందుకు దేవుని వాక్యం అంటే ఈ ఆహారమే మనల్ని చివరి వరకు ఆయన ఎదుట మనల్ని కాపాడేది కాబట్టి ఈ ఆహారం కొరకు మనం ఏం చేయాలా ప్రాయసపడాల కాబట్టి బైబుల్ చదవాలా మనం ప్రార్థనలో ఎక్కువ గడపాల లేకపోతే ప్రార్థనలో గడకపోతే వాక్యం చదవకపోతే ముందు ముందు వచ్చే దినాలు చూసి మనలో కలవరపాటు వస్తుంది భయం వస్తుంది ఇల్లకస్తుల్లో అందరూ భయపడినట్టు మనం కూడా భయపడిపోతాం మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేం కాబట్టి ఆ కలవరపాటు ఆ భయం మనలో రాకుండా ఉండాలంటే మనం వాక్యం మనలో ఉంటేనే విశ్వాసం వస్తుంది విశ్వాసం ఉన్నప్పుడే మనకు నిరీక్షణ ఉంటుంది మనం అన్ని విషయంలో జాగ్రత్త ఎక్కడ అపవాదికి మన హృదయంలో చోటు ఇయ్యము ఎలాంటి మోసపరిచయాత్మలు కానీ భ్రమపరిచయ ఆత్మలు ఏవైనా కానీ శరీర క్రియలు కానీ వేటికి మనము చోటివ్వము ఎందుకంటే మన ప్రభువే మనకు ఆత్మ ఆయన సత్య స్వరూపే అయిన ఆత్మ కాబట్టి ఆ ఆత్మ మనలో ఉంటే మనం సర్వసత్యంలోకి వెళితే మనకి అన్ని తేటగా కనపడతాయి ప్రతిదీ నువ్వు పరిశీలించగలవు పరీక్షించగలవు ఏం జరుగుతుందా ఏం జరగబోతుందా నువ్వు నీ స్థితి నా స్థితి నువ్వు ప్రతి వారిని చూడగలుగుతావు కాబట్టి ఎందుకు దేవుడు మనకు చెప్తుండంటే మనలో వాక్యం ఉండాలా కాబట్టి మనం రక్షణ పొందినామని మనం ధైర్యంగా భరోసాగా ఉంటే మనం తప్పిపోతాం కాబట్టి క్రైస్తవులమైన మనల్ని ఎందుకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడంటే ఎక్కడ మనలో బలహీనత ఉంది ఏ విషయంలో మనం దేవుని ఎదుట చూడండి నిరపరాధులుగా అయిపోతున్నాము ఎక్కడ మన ప్రవర్తనలో అవన్నీ దేవుడు వాక్యం ద్వారానే మనల్ని సరిచేస్తాడు ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చింది అందుకే మనల్ని సరిచేయడానికే ఆయన ఆజ్ఞలు ఇచ్చింది ప్రతిదీ ఎందుకంటే అది ఆయన చిత్తము కాబట్టి మనము ప్రతి దినము ప్రార్థన చేయాలా వాక్యం చదవాలా అన్నిటికన్నా ముందు మనము ఎట్లా మనకిచ్చిన రక్షణ మనకిచ్చిన ఈ తెల్లని వస్త్రాలు ఈ పరిశుద్ధమైన జీవితము ఎట్లా ఉందనేది మనం చివరి వరకు కాపాడుకోవాలా చూడండి యోగాను రాసిన పత్రికలోనే ఆరో అధ్యాయము యాభై వచనము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాని ఎందును నిలిచి ఇందును తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును చూడండి ఆయన శరీరము ఆయన రక్తము తాగువాడు ఎందు నేను నిలిచి చూడండి ఆయన శరీరం అంటే మనం బల్లారథంలో పాలు పొందినప్పుడు మనము ఒప్పుకున్నాం ప్రతి పాపాలు ఆయన ఎదుట అన్నీ ఒప్పుకొని ఆయన శరీరం ఆయన రక్తాలు తాగినప్పుడు ఆయన మన ఎందు ఉన్నాడంట మన ప్రభు కాబట్టి జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక ఆయన ఎట్లయితే మన ప్రభు జీవించిండో దేవుని మూలంగా మనము కూడా జీవిస్తాము ఆయనలో ఉంటేనే మనం భయపడము దేనికి మనలో కలవరపాటు రాదు కాబట్టి ఎందుకు దేవుని వాక్యము మనకు వరకు మనం వెళ్ళే దినాలన్నీ ప్రభువు అక్కడ దినాలన్నీ భయంకరంగానే ఉంటాయి కాబట్టి అలాంటి దినాల్లో మనము ఉండాలంటే ఆయన ఎదుట మనం ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాల ఆయన మన ఆయన చిత్తమే మనం పరిశుద్ధంగా జీవించాలనే మనకు ఆయన రక్షణ మనం రక్షణ పొందినం కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితము ఆయన ఎదుట మనం ఉండే వరకు చివరి వరకు మనం కాపాడుకోవాల దేవుడి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఈ నీకు వందనాలు ప్రభ నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన ఇదిగో నా తండ్రిని యొక్క నాయన శరీరము నీ రక్తము తాగివాడిని నిలిచి ఉంటానన్నావు ప్రభ మేమందరం ప్రభా నాయన మా పాపంలో ఒప్పుకున్నాం ప్రభ నాయన నీ ఎదుట మేము ఒప్పుకొని నాయన తండ్రిని శరీరము తిన్నాము నీ రక్తం తాగినాం అవును ప్రభ నాయన నీ మూలంగానే మేము ఈ లోకంలో జీవించగలము నాన్న నీ మూలంగానే మేము బ్రతకగలం ప్రభ నీ వాక్యమే మాకు ఆహారం ప్రభానైనా మా అనుదిన ఆహారం నీ వాక్యమే ప్రభా ఆ వాక్యమే మీరు ప్రభానాయన కాబట్టి ప్రభా దేనికి మేము భయపడకుండా దేనికి చింతించకుండా ప్రతి సమస్యను ప్రభా నీ వాక్యం మేము విజయం సాధించాలా ప్రతిదీ ప్రభా ఆయన నీ వాక్యం మేము ముందుకు పోవాలా నీ యొక్క ప్రతి విధమైన నాయన ఆజ్ఞను మేము అనుసరించి నడుచుకోవాలా మీరు ఏదైతే మాకు ఈ రక్షణను ప్రభానైనా చివరి వరకు ప్రభా నీ ఎదుట నిలబడే వరకు ప్రభాయనా మేము పరిశుద్ధంగా కాపాడుకోవాలా మేము పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలా ప్రభ మా మీద ఎలాంటి నిందలు కానీ లేకుండా నా ఎలాంటి మాలిన్యం ఈ లోక మాలిన్యం మా మీద అంటకుండా ప్రభ ప్రతి దినం ప్రభ నీ మా జీవితాలను మేము సరిచేసుకోవాలా మమ్మల్ని మేము పరిశీలించుకోవాలా ప్రభా నాయన మేము చేసే ప్రతి అపరాధములు ప్రభా నాయన ఒకవేళ మేము నీ ఎదుట చేస్తుంటే వాటిని మా నోటితో మేము ఒప్పుకోవాలా నీ క్షమాపణ పొందుకోవాలా నీ కనికరం పొందుకోవాలా ప్రభా నీ యొక్క వాక్యమును ప్రభాయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మేము ప్రకటించాలా కాబట్టి నాయన మీరు కలిగిన భారము మాకు ఇచ్చినారు ప్రభా తండ్రి ఆ భారం కొరకు మేము ప్రయాసపడాలా ప్రభా తండ్రి ప్రతి దినం ప్రభా వాక్యాలు మేము చదవాలా ప్రభా ప్రతిదీ మేము అర్థం చేసుకోవాలా ప్రభా ఆ యొక్క అర్థం చేసుకున్న వాక్యలన్నీ ప్రభ ఎంతో ధైర్యంగా అనేకులకి ప్రకటించాలా ప్రభానాయన అనేకులని రక్షణలోకి నడిపించాలా ప్రభాన్ ఆయన అలాగే ప్రభానాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే మేము నాయన ఎక్కడ ప్రభ మేము సర్వసత్యంలోకి నడుస్తాం ప్రభానాయన కాబట్టి ప్రభ పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే మేము సమస్తమును ఎరుగుతాం ప్రభానాయన కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ అనుగ్రహించమని నీరు అక్కడి వరకు ప్రభా ఆయన మమ్మల్ని సిద్ధపరుచుకొని మేము అనేకుల్ని సిద్ధపరిచేలాగునా మీ ప్రేమ జాలి దయ కనికరం మాకు దయచేయమని నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి చంద్రశేఖర మనకు వాక్య సాక్ష్యం పంచుకుంటారు ఒక స్థలంలో ప్రార్థనలు నడపాలా కాబట్టి ఆదివారము మేము త్వరగా వెళ్ళిపోవాల కాబట్టి తర్వాత మీరు చేసుకోండి మా సాక్ష్యం ఏంటంటే మీకు అందరూ తెలుసు దేవుని నడిపింపు ఏ రీతి ఉంటుందనే మీరు మీరే దానికి సాక్షులు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అనేక ప్రాంతాలలో ఆయన దర్శరీతిగా కళల రూపకంగా మాట్లాడే గొప్ప దేవుడు వాక్యపరంగా మాట్లాడే గొప్ప అది గ్రహించిన వానికే దాన్ని యొక్క సత్యం అర్థం కాగలదు అది నెరవేరినప్పుడు ఇది ప్రభు కలిగిందని సాక్ష్యం ఇవ్వగలం కాబట్టి ప్రభు అనేక ప్రాంతాలలో నడిపిస్తున్నాడు పదిహేను సంవత్సరాల కంటే ఉట్నూరు ప్రాంతంలో ఒకసారి పాస్టర్ సేవకు వెళ్ళింటి ఉగ్రం నేను సంపత్ బ్రదర్ యశ్వంత్ బ్రదర్ అక్కడ ప్రార్థన చేసిన ప్రభు ఈ ప్రాంతానికి రక్షణ కలిగించి ప్రభు అని కరెక్ట్గా పదిహేను సంవత్సరాల తర్వాత మేము తిరిగి వెళ్ళినాం ఆ ప్రాంతానికి అది మొత్తం మహారాష్ట్ర బార్డర్ అన్నట్టు మహారాష్ట్ర బార్డర్ అంటే ఆ షిరిడి సాయిబాబా వాళ్ళని పూజిస్తారు ఆ ప్రాంతం అంతా అంతా బొట్లు పెట్టుకొని ఆ బట్టలు వేసుకొని వస్తారు అయితే మేము దగ్గర దగ్గర ఎంత ఆరు మంది పోయినాం ఆరు మంది పోయినాము ఎనిమిది మంది ఏడు మంది పోయినాము విభజింపబడి ఒక ముగ్గురు ఒక గ్రా ఒక పది గ్రామాలు ముగ్గురు ఇంకొక పది గ్రామాలు తిరగాలి అట్లా రెండు రోజులు తిరిగినాం అన్ని ప్రాంతాలు తిరిగినాం ఎక్కడ పోతే అక్కడ ప్రభు అద్భుతకరం చేసి ఎంతోమంది వారి జీవితాలు ప్రభు సమర్పించుకున్నారు అది ఆ ప్రార్థన ఎఫెక్ట్ పదిహేను సంవత్సరాల తర్వాత ఏది కూడా విఫలం కాదు ఒకటే టైం నీ దృష్టిలో లేటు కావచ్చు కానీ నా దృష్టిలో కరెక్ట్ టైం కాబట్టి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే నాకుంది విశ్వాసం ఉంది ధైర్యం ఉంది వాక్యం ఉంది అనేసి మనం పోతాం ఇది ప్రభుల్లో కలిగిందా లేదని ఎట్టు చెప్పండి ప్రభు నడిపించింది ఇంతవరకు తుఫాన్ లాగా ఉన్నది వర్షాలు బీభత్సంగా ఉన్నాయి కానీ మేము అడుగుపెట్టినాం రెండు రోజులు ఒక్కచుగా వర్షం పడలేవు ఉదయం ఎన్ని గ్రామాలు జరిగినామో చెమటలు గారిపోతున్నాయి పచ్చిగా అయిపోతున్నాయి కానీ వర్షం లేదు ఎప్పుడైతే మేము అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చినామో కుంభ వర్షము ట్వంటీ సెంటీమీటర్ వర్షం అంట హైదరాబాద్కి వచ్చేసినాక వరదలు స్టార్ట్ అయినాయి అక్కడ అంటే ప్రభు ప్రార్థన వినడం లేదా నేను ఈరోజు ఉదయం ప్రార్థన చేసినా సార్ ఈరోజు అంతా సాయంత్రం వరకు మేము ప్రేయర్స్ ఎక్కడెక్కడ పోయి ప్రేయర్స్ చేస్తున్నామో సాయంత్రం ఇంటి పోయేంత వర్షం పడడానికి వీల్లేదనం అయితే నాకు అనుమానం క్రియేట్ చేసిండు సైతాన్ని అక్కడ రాగిన చినుకులు నేను కద్దీసిన వర్షమా ఆగిపో ఆగిపోయింది నేను ఏదో గొప్ప సేవకు నని మీకు ప్రార్థనా ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది మీరు రుచి చూడాలని చెప్తున్నాను నేను రుచి చూసినాను ఎన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా విజయం జరుగుతుంది దానికి కొన్నిసార్లు కుంభ వర్షం పడతా ఉంటుంది కానీ ఒక్క చుక్క కూడా దర్శకుండా తడకుండా ఇంటికి అది విధానం అది ప్రభు విధానం ఆయన తప్పిస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు నాతో పాటు సేవకులు సార్ వాళ్ళంతా చిరు సార్ ఎట్లా చెప్పాల వాళ్ళకి నేను నేను చెప్తున్నా భయపడకు ధ్యానం ఇవ్వడు లేదు సార్ వాళ్ళు ఓ బ్రదర్ ఎట్లా చెప్పాలి బ్రదర్ మీరే చెప్పండి బ్రదర్ నా గొప్ప చెప్పేసి నేను ఎట్లా చెప్తా నేను తన్నులు తినడం కూడా రెడీగా ఉంటుంది ఒక్క ఆత్మ నా తన్నులు తిన్న ఒక ఆత్మ రక్షణ పొందితే నా గొప్ప ఆధిక్యత దేవుని సన్నిధులు నేను తన్నులు తింటా కానీ ఒక్కరు రక్షణ పొందా పాపాలు మేము మా సేవ అదేదానం అనిలో జరిగిపోతే పాపాలు ఒప్పిపిస్తాం మేము ఎందుకంటే ఒక్కసారి వాడు పాపాలు ఒప్పుకున్నాక వాడి జీవితం సమర్పించుకున్నాడు ప్రభుకి ఇంకా ప్రభు నడిపిస్తాడు అన్నట్టు ఎవడన్నా ఒక పాసర్ కట్టగిస్తాడు అని ఇంకా వాడి జీవితం ఆటబోతుంది బొట్టులు పెట్టుకున్నాడు కూడా అర్థనలు చేశారు చేయి పెట్టుకొని ఒప్పిపించినాం పాపాలు ప్రభావ నేను పాపిని ఆయన పుటుకతో నీ పాపిని ప్రవ జీవితం అంతా పాపంలో జీవించిన ప్రభావ నువ్వు నా కొరికి ఈ లోకంలోకి వచ్చిన ప్రభావ ఇక కలవసిల్లో నా ప్రాణ నా కొరకుని ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభావ అది నేను స్వీకరిస్తున్నాను నా పాపాలు క్షమించిన స్వీకరించి ప్రవ ఏ స్వీకరిస్తానెయిన్ చిన్న ప్రార్థన కదా నోటిదార ఒప్పుకోవాల నేను పాపి ఆయన ఆయనని కూడా నోటిదారు ఒక్కోాలా ఆయన ప్రభు ఈ రెండే పాయింట్స్ రక్షణ మార్గం ఎంతమంది దిగదగ నా నేను పోయిన రూట్లో దిగదార యాభై అరవై మంది వారి పాపాలు ఒప్పుకొని ప్రభుకి సమర్పించుకున్నారు నేను మళ్ళా ఆ ఏరియాకి పోతున్నా లేదో నాకు తెలియదు ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక ఊరు తిరుతా ఉంటాం మిమ్మల్ని కూడా తీసుకోవాలని ఆశ మీకు వస్తే నాకు తెలియదు కానీ కఠినంగా ఉంటుంది సేవ చాలా కఠినంగా ఉంటుంది మా సేవ మేము పోయే సేవలు ఎక్కడ తలు తింటామో కూడా తెలియదు ఎక్కడ మమ్మల్ని కొట్టేస్తారో తెలియదు ఎక్కడ పోలీసులు పట్టుకపోతారో తెలియదు ఏం భయపడం ఎందుకంటే ఎండ్ టైమ్స్ ఇవి చివరి కాలాలు కాబట్టి అన్నీ ఎదుర్కొంటాం కానీ ఆయన వాగ్దానం ఇచ్చింది ఏంటంటే ఏం వాగ్దానం ఇచ్చాడు చెప్పు వాడికి నువ్వు దొరకవు శత్రుకి నువ్వు దొరకవు వాడు ఎటువంటి ఏ డ్రెస్ వేసుకొస్తే ఏముంది ఏం పెట్టుకొని వస్తే ఏముంది ప్రభు వాక్యం అంతా పవర్ఫుల్ అన్నట్టు మనుషులు రక్షణ చాలా మంది రక్షణ పొందిరు పాస్తరే వనుకుతున్నాడు ఈ నీ ఏరియా నువ్వు ఇక్కడ పాస్తర్ కొత్తగా వచ్చినావు నేను ఎప్పుడు ఇక్కడ చూ చెప్పలే బ్రదర్ నేను చెప్తున్న ఈరోజు లెవడు పాపాలు ఒప్పపి వాళ్ళతో అంటే ఎంతమంది వృ తొంభై ఏళ్ళ వృద్ధులు స్త్రీలు ఇంకా వాళ్ళ కాలాలు ముగించుకుంటారు త్వరలో ఆ వయసు కూడా ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు ఎందుకు మనం నడిపించింది దూరం మనం ఒకటే జగాలో కూర్చుంటే అవుతుందా ఎంతోమంది నరకని పోతున్నారు మీరు ఆ రోజు అక్కడ పోయి ఆ అవకాశం పోగొట్టుకున్నమే అని దుఃఖపడితే ఏం లాభం చెప్పండి అప్పుడు దుఃఖపడద్దు పర్లోకం మేనాక అందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటే కాదు మీ పక్కింటోడు నరకంలో కనిపిస్తూ ఉంటాడు ధనవంతుడు దరిద్రుడు తెలుసు కదా మీకు ఉపమానం లాజర్ రొమ్మును అక్కడ పండుకొని దరిద్రుడు కింద చూస్తున్నాడు ధనికుడు నరకంలో ఉన్నాడు మండుతున్నాడు కాలుతున్నాడు ఇది నిజంగా నెరవేరుతుంది చెప్తున్నా నేను అప్పటికి కూడా మనకి మతి ఉంటుంది జ్ఞాపకానికి ఉంటుంది జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు నీ పకింటోడు నరకంలో ఉండి అక్కడ కూర్చుంటే ఎక్కడంటే నీకు సంతోషం ఎట్టి పరిస్థితుండదు చెప్తున్నా నేను మీ చుట్టాలు బంధువులు అంతా నరకంలో నిన్ను ఒక్కదని అక్కడ ఉంటే నీకు ఏం సంతోషం ఉండదు ఒక్క అవకాశము ఆ రోజు వాడుకుంటే నాకు ఎంత బాగుండే ఆ అంటున్నాడు ఒక్క అవకాశం ఇప్పుడు తండ్రి అయిన అబ్రహామా అంటుండడు అక్కడి నుంచి కూడా ఆ లాజర్ని పంపి కిందికి లేదు ఒక్కసారి శర్రం విడిచిపెట్టినాక ఒకేసారి ఇంకా లేదు అవకాశం ఈ శర్రంలో ఉన్నంత వరకే నీకు అవకాశం సుఖానుభావాన్ని ఆశ ఆశ్రయిస్తే నువ్వు ఏషావు యాకోబు కాదు మనల్ని యాకోబులాగా మార్చండి దేవుడు యాకోబు శ్రమలను భయించినా లేదా భయంకరమైన శ్రమలు మనం అంతా శ్రమల గుండా పోతున్నాం ఈ రోజు ఉంటుంది కూడా కఠినమైన శ్రమలు రుచి చూస్తూ ముందుకు పోవాలా ఎంతమందిని మీరు రక్షణ నడిపిస్తారో మీ బాధ్యత ఎందుకంటే మీరు ఉత్త కింద కూర్చుని బయట కాదు మిమ్మల్ని అందరినీ సేవకు పిలిచండి దేవుడు అది మీరు గుర్తిస్తలేదు మీకు అర్థమవుతుందా ఎక్కడ సువార్త ప్రకటించండి ప్రేమతో ప్రభున్ని నమ్ముకో అమ్మ ప్రభుని నమ్ముకో అయ్యా ఇంతకంటే నీకు వాగ్యంకు అవకాశమే లేదు ఏం సంపాదించుకొని ఇన్ని లోకంలో ఎంత సంపాదించుకున్నా నీ ఆత్మని నరకానికి పోగొట్టుకుంటే ఏం లాభం నీ ఆత్మని కాపాడుకోవాలి కదా నీ ఆత్మని కాపాడుకుంటే ఈ లోకంలో కూడా సమస్తం కాపాడబడతాయని వాక్యం ఉంది కానీ ఆత్మను వదుకొని లోకాన్ని సంపాదించుకుంటున్నారు క్రైస్తవులు మనం అటు ఉండడానికి వీల్లేదు అందుకు వాళ్ళందరూ శమలగుండా పోతారు అర్థమవుతుందా మనకి ఏ శ్రమం ఉండదు నేను చెప్తున్నాను మీరు మటుకు మీరెక్కడ ప్రాంతీయలో మీరు ఎక్కడోళ్ళో నాకు తెలియదు ఎక్కడెక్కడ ఉంటారో మీరు నాకు తెలియదు ఎక్కడ పోతే అక్కడ పోయి సువార్థ ప్రకటించుకోండి అక్కడ చిన్నగా ఇట్లాంటి స్టార్ట్ చేసుకోండి మీకు అందరికీ అటువంటి పిలుపునిచ్చాడు దేవుడు ఆ పిలుపుని మీరు ఎంతమంది నిశ్చయం చేసుకుంటారో అది మీ ఇష్టం మా బాధ్యత మేము చెప్పడం నేను అందుకే ఒక జగలు ఉండటం కాదు ఎన్ని సంఘాలు తిరిగినాను నేను ఇంతవరకు అన్నిట్లకి వెళ్ళి బయటకు వచ్చేసిన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాను ఎన్నో మొత్తం తెలంగాణ ఆంధ్ర అన్ని తిరిగిన నేను నేను ఒరిసాలో కూడా పోయి సో వార్త ప్రకటించిన నేను అవకాశం వస్తే చేసేస్తే ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఒరిసాలు అసలు ముక్కు ముఖం తెలియడు ఒకడు పక్కన వచ్చి కూర్చుండు నా దగ్గర ఒకరోజు సముద్ర తీరము నిన్న కూర్చుంది పక్కన హలో సార్ అని కూర్చుండు ఆయనని ఎందుకు దేవుని గారిని నా ఆ పిల్లగాడు ఎవరు కూడా తెలియదు ఆయన పేరెంత కూడా తెలియదు నాకు ఈరోజు రక్షణ పొందింది ఆయనతో పాపాలు ఇచ్చినారు వచ్చి ఎక్కడన్నా ఒక రోజు కలుస్తామలే దాడా ఆయన వచ్చాడు వచ్చాడు సార్ మీరు నాకు ఆ రోజు వాకే చెప్పారు సార్ అందుకు నేను మీ దగ్గరికి వస్తుంది లేకపోతే నేను ఇక్కడ రాకపోయి ఉన్నా అనేటు అంటడా లేదా ఆత్మలు ఆశ్చర్యాలు ఎన్నో జరుగుతాయి పరలోకంలో ఎన్నో ఆశ్చర్యాలు ఉంటాయి ఎందో తెలుసా నీ పాసరే ఉండకపోచాడా నీ పక్కన ఉండకపోచాడా కాబట్టి చెప్పండి మీకు ఎక్కడ ఆశ ఉంది చెప్పండి ప్రభు పట్ల ఆశ ప్రార్థన చేస్తుంటే నువ్వు దిక్కులు వాళ్ళు చూస్తుంటావా పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టకుండా ఉంటావా ఇది నీకు ఆశ కాబట్టి మనము లీనం కావాలా ప్రభులు ఆయనని సంపూర్ణంగా స్వీకరించుకోవాలా ఆయనను హద్దుకోవాలా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించి పరిగెత్తినట్లు మనం పరిగెత్తి పరిగెత్తి పట్టుకోవాలా ఏ స్ప్రెడ్ని పట్టుకున్నంత కాలమే నీ కాపుదల అంతే కాబట్టి పరిగెత్తండి భయపడకండి ఎక్కడైనా ధైర్యంలో పడండి బలపరచండి నా సేవ అయితే దానికి సంబంధించింది పాస్తరే వాక్యం చెప్పడానికి వెనకం చేస్తుంటే ముందు నేను తోచిన దేవుని నేర్పరచుకుంటే సేవ వరకు మనల్ని దేనంగా మొన్న పాప పుట్టింది చిన్నపిల్ల తల్లి భార్య ఇంకా ప్రెగ్నెంట్కుంది ఏ ఉంటే ఏముంది కానీ అవన్నీ నియమాలే కదా ఈ లోకపు నియమాలే కదా నీ సేవ దాని కొరకు నువ్వు కొరకు నిలబడి వాక్యం చెప్పమని ఆ రోజు నాకు ఎంత ఆశ అనిపించింది అది ప్రభ్వా ఇందునిమితే కదా నేను ఇక్కడ అనిపించినాడు నేను ఎవరిదో వాక్యం చెప్తా నేను ఎటన్నా వా బ్రెయిన్ వాష్ చేస్తా వాక్యంతో ఎటనా వాక్యం ఎంత చదువుకున్నానని నేను వాక్యంతో వాష్ చేస్తా నా గొప్పతనం ఏమేముంది మీరు కూడా అట్లా తయారు కావాలనేదే కదా నా కాబట్టి సమాధాన పడకండి కాంప్రమైజ్ కాకండి ఎవడేమనుకుంటాడో ఎవడు తిడతాడో ఎవడు తంతాడో అవి ఆలోచించకండి ఈ శర్రంకి ఏమైనా పర్లేదు నీ ఆత్మను నువ్వు కాపాడుకో కాబట్టి ధైర్యంగా ముందు బోండి ప్రకటించండి మేము అటు గోండి గోండి కోది అడవి జాతి వాళ్ళు కదా లంబాడి గోండి ఈ రెండు గోండి ఈ తెగల వాళ్ళు ఎంతమంది ప్రభుని స్వీకరించం కాబట్టి మీ సేవ కూడా అటెండ్ జరగాల యథవిధి పొద్దున్నేసి సాయంత్రం లేసి నిద్రపోయి తినేసి అట్లా ఉండద్దు లైఫ్ అది ఈ లోకస్తులు ఉంటారు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా ఈ లోకస్తులు ఆలోచిస్తారు మనం అట్లా ఆలోచించాం కొన్నిసార్లు నేను సేవకపోతుంటే చెప్పులు వదిలేసిపోతుంటే తిడుతుంటారు చెప్పులు వేసుకోకుండా ఎట్లా పోతా బయటకు మైండ్ అట్లు ఉంటుంది సరిగా బట్టలు ఈ షర్ట్ తీసేయి అట్నే వెళ్ళిపోవాలని ఉంటుంది ఏ దూకొనే లేదే అట్నే వెళ్ళిపోతుంటుంది హెల్మెట్ లేదే అట్లే వెళ్ళిపోతుంటాం అట్లా తయారు కావాలా మనం శరణానికి ప్రాధాన్యత ఇవ్వద్దు నీ స్వార్థం కోరుకుని జీవిస్తున్నట్లు కాబట్టి మనము విత్తనాలు చల్లాలని అనేక ప్రాంతాలలో నీ నీ దగ్గర ఏ యోగ్యత ఉంటే ఆ యోగ్యతని ప్రభుత్వం ఇందులో గడపండి ఖర్చు చేయండి వ్యయం చేయండి అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు ప్రార్థన చేసి మనం కాలాన్ని ముగించుకుందా కూర్చోడు మీరు ఎక్కడో వాళ్ళ అక్కడే వచ్చి ప్రార్థన చేస్తాడు పరశుద్ధర బాగు తండ్రి మీకు వందాలనైనా మీరు అందరినీ తండ్రి యాజకుల్లాగా రాజుల్లాగా ఏర్పరచుకున్నారు మమ్మల్ని అందరినీ రాజులాగా ఏర్పరచుకున్నారు అందుకే మీరు రాజులకు రాజు మమ్మల్ని అందరినీ సేవకులాగా ఏర్పరచుకున్నారు అవును ప్రభా మమ్మల్ని అందరినీ యాజకుల్లాగా ఏర్పరచుకున్నారు అందుకే మీరు ప్రధాన యాజకుడు ప్రభావ ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని రాజుల్లాగానే జీవించాలా ఇతరుల బాగోగులు తీసుకునేవాడే రాజు మళ్ళీ ఇతరులను కూడా మేము పరామర్శించాలా ఇతరులను రక్షణ నడిపించాలా అటువంటి రాజుల్లాగా తయారు చేయండి ఆడంబరంగా జీవించే రాజ్యత్వం మాకొద్దు ప్రభావం అటువంటి రాజరికం మాకు దూరం అవును కాక ప్రభ మేమందరినీ తండ్రి మీ చద నడిపించాలా అందరికీ యాజకుల్లాగా మేము ఉండి లోకాలను నడిపించాల అటువంటి సేవలో బ్రదర్లని అందరు నడిపించండి సిస్టర్ జీవితాలు అద్భుతకరం చేసి అప్పులు తీర్చండి కుటుంబంలో శాంతి సందేహ గొప్ప సాక్షల కుటుంబీలు నిలబెట్టుకోండి నూతన అభిషేకం దయచేసి పార్లోకి ఒక జ్ఞానాన్ని చేత నింపి నడిపించండి సిశ్రయించండి మీకు ఒక గొప్ప సాసనలు పెట్టుకోండి స్పిరిట్ ఆఫ్ పెయిన్ ఐ టార్మెంట్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లీవ్ హర్ థ్రోట్ పెయిన్ స్టమక్ పెయిన్ హార్ట్ పెయిన్ లంగ్ పెయిన్ ఐ కమెండ్ ఇట్ లీవ్ హర్ బడీ రైట్ నవ్ ఆ ప్రతి నొప్పి నుంచి బిడకి సంపూర్ణమైన విడదల ప్రకటిస్తున్నాం ఈ విధానం ఏ శ్రీకృష్ణ లేచి నడిపించండి గొప్ప సాక్షికలు పెట్టుకోండి మా ప్రభు గొప్ప దేవుడు అని బిడ సాక్ష్యం మీ యొక్క సువార్థను ప్రకటించాలి ఎంతమందిని ప్రభు చెంతగా నడిపించాల గొప్ప సాక్షికలు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం శిస్త ఆశ్రయించండి తల్లి తన కుటుంబంలో సమాధానం అందించండి తన భర్తను సంపూర్ణ మార్చుకోండి అప్పులు తీర్చుకోండి తన్మల తన సేవలు నడిపించండి బిడల జీతాలు సెటిల్ చేయండి అందరిది బాగా చదువుకోవడం లగ్న ఫీల్ అయిన తన్మ సిద్ధపరచండి అప్పులు తీర్చండి త్వరగా సంపూర్తి నడిపించే సేవలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ బిబడిని గొప్ప సాక్షలు లేవనైతే అండి సిస్టర్ను ఆశ్రయించి పర్లోకొప్ప జ్ఞానం చేతని నడిపించండి మీ సేవ చేయాల ప్రభావ అనేక లోక మినీ థింగ్స్ ఎంతోమందిని మీ చెంతకు నడిపించాలా ముఖ్యంగా ఈ పాప విషయంగా ప్రార్థిస్తుంది కదండి ఈ పాప కర్మల్ని అభిషేకం తెచ్చండి పర్లోకప్పు జ్ఞానం అనుగ్రహించండి ఈ జీవితాన్ని ఆశ్రయించండి చుట్టూ కంచి వేయండి సైతాన్ని బిబడిని వీలే ఆగ్ అభిసిన విడిచిపెట్టి ఇబ్బడని ప్రభు గొప్ప సాక్షికలు ఏమైనా తండ్రి బాబు చదువు సాయపడండి మీ కొరకు గొప్ప శాసనంలో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడ జీవితానికి న్యాయం చేకూర్చే రావాల్సిన మేలుదేసి తన జీవితాన్ని ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం నైనా గొప్ప దేవ మీ కొరకు శాసనలు పెట్టుకొని సిస్థాన్ని మీ యొక్క సువార్త ప్రకటించాల తర్వాత బాబు తీసుకొని కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి మీ నీతి సరిగ్గా ప్రకటించాలన్నా ఇప్పుడు తన జీవితాన్ని సమర్పించుకోవాలన్న బాబుని సిద్ధపరచు మనం ప్రార్థిస్తున్నాం పాపను ఆశ్రయించి మీ కొరకు శాశాలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నైనా ముఖ్యంగా తండ్రి యొక్క పిడ్ సిస్టర్ గురించి హృదయ వంచం తీర్చండి తన కుటుంబ శాంతి సంబంధం ఇచ్చండి తన భర్తను కాపాడండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షలు పెట్టుకోండి బిడను ఆశ్రయించండి నీతి సత్యాన్ని ప్రకటించే బిడగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం బ్రదర్ను ఆశ్రయించండి తండ్రి ఐకతను మళ్ళీ నుంచి బిడల ప్రకటిస్తున్నాం ఏ సుకరిస్తున్నామన్నా మీ కొరకు సంపూర్ణంగా సాక్షణాలు పెట్టుకోండి చెడు తలంపులు చెడు మాటలు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం పర్లోకపు జ్ఞానం అనుగ్రహించండి బైబుల్ జ్ఞానం ప్రకటిస్తే అనేకలు రక్షణ పొందాలా అటువంటి సేవలు నడిపించండి నూతనంగా అభిషేకించి పర్లోకప్పు జ్ఞానం చేత నింపి నడిపించి శాంతి సంబంధం ఇచ్చేయండి ఆశ్రెస్ వాక్య పరిచర్లు తన మళ్ళీ ప్రేమ పూర్వకంగా ప్రకటించలాగా అనేకలు రక్షణ పొందాలనే సహపడండి మీరు కాచి కాపాడనందుకు మీకు ఎంతో వదనాలు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ సైతాన్ని ఓడిపోయి ప్రభావ హాలి లియా థ్యాంక్ యూ లాడ్ నెక్స్ట్ లెవెల్ సేవకు నడిపించి మహిమనందమని ప్రార్థిస్తున్నాం విధాలు తన జీవితాన్ని మీకు సమర్పించుకొని బాబి పొందుకున్నాడు అభిషేకం దండి కృపారలు దయచేసి ఆమె జీవితం ఇత మీదట రీతిగా ఉండడానికి వీల్లేదు ఉన్నత స్థితికి లేవనెత్తి ప్రతి అక్కర్లు కొరతలు లైఫ్ సెటిల్ చేయమని ఏసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మారనాథు ప్రభా తల అపవాదిలకు మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతోక మీరు అట్లనే కూర్చుంటే మీకు వీళ్ళు ఈ బ్రదర్స్ బిస్కెట్లు అవి ఇవి అన్ని తెచ్చినారు అవన్నీ మీరే చేసేసుకోండి